కీర్తన సంఖ్య మూడు వందల తొంభై బాపురే ఓ ప్రాణి బాపురే ఓ మనసోపనవు ఎందుకైనా నొడబడేవు మురికి దేహమొకటి మోచుకనీ వప్పటిని మురికి దేహసతుల మోవగోరేవప్పటిని కరకు హేయము కడుపున నించుకొని తిరిగి హేయమే కాను తినబోయేవప్పటి పసిడికి అమ్ముడువోయి పరులగొలిచి మరి పసిడి సొమ్మంటా గోరేవు. పిసరు పాపపుణ్యాల బెడగేలు గట్టించుక విసువక అవియే కావించబోయేవప్పటి పంచభూతముల చేత పట్టువడి కమ్మగాను పంచభూతాలదేహుల బంధులంటా దగిలేవు అంచెల శ్రీవెంకటేశుడాతుమలో నున్నవాడు ఎంచుక తెలిసియు ఇటే మరచేవప్పటి